అదే వాక్యం అక్కడ సర్వభూతాన్ని చాత్మని ఆ ఆత్మ ఎంత విస్తరిస్తుందంటే ఆత్మభావము ఎంత విస్తరిస్తుందంటే సకల ప్రాణిపోటి ఆత్మ రూపులుగానే అనుభవానికి వస్తాయి ఎవరైనా సంతోషిస్తుంటే ఆ సంతోషం నాదే అన్నట్టుగా సంతోషం కలుగుతుంది ఎవరైనా దుఃఖపడుతుంటే అయ్యో పాపం అని ఆ దుఃఖం నాదే అన్నట్టుగా నాకు దుఃఖం కలుగుతుంది అనుకోండి అంటే అర్థం ఏంటి నా ఆత్మభావము అంత విస్తరించిందన్నమాట అది అలా విస్తారం చేసుకుంటూ పోవటానికి సంభవమే అది ఎంత విస్తరించాలంటే సర్వభూతాని చాత్మని మొత్తం ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణులు కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకుని దాకా అది విస్తరించాలి అలా ఎలా విస్తరిస్తుంది అంటే యోగ యుక్త ఆత్మ మీరు యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే అలా విస్తరిస్తుంది ఈ ఆ దర్శనము మీకు కలుగుతుంది ఏమిటి యోగము చూడండి అసలు ఏమిటి యోగము దానివల్ల ఈ దర్శనం ఎలా కలుగుతుంది దట్ ఈస్ ది పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ యోగం ఏమిటంటే మీరు ఇలా కూర్చుని శనై శనై రూపరమేత్ మనస్సు యొక్క చలనాన్నంతని కూడా క్రమక్రమంగా తగ్గించేసి మనస్సును వాచ్ చేస్తే తగ్గిపోతుంది తగ్గించేసి కేవల సచ్యుద్పంగా నిలిచి ఉంటారు నకించిదీ చెంతయ్యేత్ ఈ శ్లోకం మనం చూసాం కేవలం సచ్యూపంగా నిలిచి ఉంటారు అలా నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలిసిన అహమస్మి చుట్టూ మీరు వేసుకున్న అధ్యారోపాలు ఎన్నైతే ఉన్నాయో విశేషాలు అవన్నీ డ్రాప్ అయిపోతాయి శుద్ధ సద్రూపంగా నిలిచి ఉంటారు ఇప్పుడు మీ ముందు రెండు స్థితులు ఉన్నాయి ఒకటి అహమస్మి పక్కన అనేకములైన విశేషాలు అహమస్మి అనగానే బ్రాహ్మణ క్షత్రియ లేకపోతే ఫలానావాణ్ణి ఫలానావాణ్ణి అంటే ఎవో విశేషాలు ఇంకొక స్థితి నిర్విశేషమైన శుద్ధ సద్రూపంగా నిలిచి ఉంటారు ఈ రెండు స్థితులు ఉంటాయి మీరు యోగాన్ని అభ్యాసం చేస్తే ఇది యోగము అంటే ఈ శుద్ధ సద్రూపంగా నిలిచి ఉండడం యోగం మీరు ఆ యోగాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు మీకు ఒక ఇన్సైట్ నిర్మాణం అవుతుంది అంతర్దృష్టి ఏమిటి అంతర్దృష్టి అంటే ఈ అధ్యారోపాలన్నీ కూడా ఇన్సిడెంటల్ ఆ సందర్భాన్ని బట్టి వచ్చాయి వాస్తవంలో నేను చిన్మయ సత్ ఎవరో యంగ్ మ్యాన్ వచ్చి నా పక్కన నిలబడ్డప్పుడు వాడు కొడుకుంటున్నాడు కాబట్టి నాకు తండ్రిని ఒక అధ్యారూపెత్తిమీద వేసుకున్నామే కానీ అది నా స్వరూపమని కాదు తండ్రినే అధ్యారూపం వచ్చింది కనుక వాడికి చేయాల్సిన సేవతో చేసి పంపించేస్తాం ఆశీర్వేదనం చేసి నేను చిన్మయ సద్రూపుడను చిన్మయ సత్ అది నా స్వరూపము అనే ఇన్సైట్ వస్తుంది ఈ అధ్యారూపాలకు ఏమో హాని కలగదు అధ్యారూపాల ద్వారా చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటాడు కానీ ఆ ఇన్సైట్లో నిలిచి ఉంటాడు ఎప్పుడైతే ఆ ఇన్సైట్ అహం సత్ ఆ సద్రూపు చిన్మయ సత్ అనే ఇన్సైట్ వస్తుందో ఆ ఇన్సైట్ అంతర్దృష్టిలో ఇంకా అనేకములైన అనుభవాలు వస్తాయి ఏమిటి అనుభవం అంటే ఈ అధ్యారోపముల యొక్క బరువు తగ్గిపోతుంది ఈ అధ్యారూపాల్లో మనం చేయాల్సింది ఏదో చేసిస్తూ ఉన్నాం అలా కాముగా ఉంటూ ఉండటం వాటి ఉండదు క్రీడము వచ్చేస్తుంది తర్వాత భేద తగ్గిపోతుంది సకల జగత్తు యొక్క మూలంలో ఉన్నటువంటి ఆ సత్ అఖండ సత్త దాంట్లో ఖండాలు లేవు దేంట్లో ఉన్నాయి విశేషాల్లో ఉన్నాయి దేహాల్లో ఉన్నాయి మనస్సుల్లో ఉన్నాయి ఇంద్రియాల్లో ఉన్నాయి కానీ వాటన్నిటికీ మూలంలో ఉండే సత్ దాంట్లో ఖండాలు లేవు అటువంటి అఖండ సత్ వీడికి అనుభవానికి వస్తుంది అది ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో ఐ ఆమ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అనే అనుభవం కలుగుతుంది చూడండి హృదయంలో మనస్సుని విలీనం చేసి ఆత్మరూపంగా వీడు నిలిచి ఉన్నటువంటి ఆ యోగము అది ఆ నుండి ఇంతటి అద్భుతమైన దర్శనము జ్ఞానము విడిపోతే ఈ క్షతే యోగయుక్తాత్మ అప్పుడు ఏమైపోతుందో తెలుసునండి సర్వత్ర సమదర్శన అంతటా సమమును దర్శించువాడు ఆ ఒక్క వాక్యం మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే భాష్యంలోకి వెళ్ళిపోవచ్చు అంతటా సమమును దర్శించువాడు నేను మీకు దృష్టాంతం చెప్తా చూడండి మళ్ళీ మన బంగారం దృష్టాంతమే ఆభరణ ప్రపంచంలో మీరు అడుగు పెట్టారు అడుగు పెడితే మీరు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ని ప్రాపర్ స్పిరిట్లో తీసుకోండి ఒక యంగ్ లేడీ ఆభరణాలు కొనుక్కోవడానికి వెళ్ళింది అనుకోండి ఆభరణ ప్రపంచానికి ఆవిడకి వివాహం కుదిరింది మ్యారేజ్ కుదిరింది మ్యారేజ్ కుదరగానే యంగ్ లేడీ ఎక్కడికి పరిగెడుతుందండి రెండు చోట్లకి ఒకటి పట్టుచీరల షాపు రెండు బంగారు నగల షాపు ఈ రెండు చోట్లకి పరిగెడుతుందా పరిగెట్టదా తండ్రి ఎక్కడికి పరిగెడతాడు వంట బ్రాహ్మణులు ఎక్కడ దొరుకుతారా అని అక్కడికి పరిగెడతాడు కూరగాయలు వెచ్చాలు అవి ఆయన కొనుక్కోవాలి ఈ అమ్మాయి ఎక్కడికి పరిగెడుతుంది పట్టు చీరల షాపు బంగారం చందనా బ్రదర్స్లో రెండు ఉంటాయి కాబోలు సో లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ ఇదంతా కూడా ఇదో ఇదో సంసారం అలా నడిచిపోతూ ఉంటుంది ఆ వ్యామోహంలో ఉన్నప్పుడు అదంతా చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది తర్వాత అది మహాభారం అయిపోయి ఆ బరువు మనుషులు కుటుంబాలు కూడా నలిగిపోతూ ఉంటాయి పట్టు చీర అంత బరువు అదే కానీ ఒకటి ఏమవుతుందండి ఎనీవే దట్ ఈస్ ఆల్ ఇన్సిడెంటల్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ సో ఆభరణ ప్రపంచంలో ప్రవేశించారు ప్రవేశిస్తే అంతటా సమమును దర్శించుట సంభవమా కదా మీరు చెప్పండి సంభవమే ఏమిటా సమము బంగారం వండర్ఫుల్ మీకు వేదాంతం బాగా వచ్చేసి ఇంకేం సందేహండి ఏమండీ సర్వత్ర సమదర్శన అనొచ్చు అనగా అనకూడదా ఆ యంగ్ లేడీ అలా దర్శించదు బంగారపు ఆభరణాలు కొనుక్కుందుకు వెళ్ళిన యంగ్ సర్వత్ర సమదర్శన అయితే ఆవిడ ఇంకా వివాహం ఎలా ఆవిడ ఆభరణాలు భిన్న భిన్నంగానే దర్శిస్తుంది నేను సర్వత్ర సమదర్శన నేను ఆ ఆ నేను జ్ఞానిని నేను విండో షాపింగ్ చేస్తూ సర్వత్ర సమదర్శన ఓకే తెలిసింది కదా ఇప్పుడు మీరు సకల జగత్తులో సమమును దర్శించగలను ఏమిటి ఆ సమము ఇప్పుడు ఘటము అన్నారు అనుకోండి ఘటము రేడియో ఈ ఘటము అన్నది ఆ సత్తకి పెట్టిన నామరూపాలు ఈ రేడియో అన్నది ఆ సత్త యొక్క నామరూపాలు మధ్యలో ఏముంది ఖాళీ స్పేస్ ఆ స్పేస్ అన్నది ఆ సత్తయే కూడా సత్తే ఆ సత్త యొక్క నామరూపాలే స్పేస్ కాబట్టి సకల జగత్తునందు ఒకే సత్త గలదు ఓన్లీ వన్ బీయింగ్ ఇది నేను థియరిటికల్గా చెప్తున్నానని మీరు అనుకోద్దు చాలా ప్రాక్టికల్ నర్స్ ఫై దాన్ని ప్రాక్టికల్గా మీకు అనేక టిప్స్ ఇస్తూ దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం సంభవమే నేను ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ప్రూవ్ ఇట్టు యూ సో ఆ యోగాన్ని అభ్యాసం చేసినప్పుడు మీరు ఆ సర్వత్ర సమదర్శన దాని అనుభవానికి తెచ్చుకోవచ్చు దాన్ని కేవలం కళ్ళు మూసి ముందు అసలు కళ్ళు మూసుకుని ధ్యానంలో అనుభవానికి తెచ్చుకోవాలి ఆ తర్వాత కళ్ళు తెరిచి కూడా మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు కళ్ళు తెరిచేలాగంటే మీరు ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఎక్స్పీరియన్స్ చేయటం అవసరం అయినా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒక చె ఒక చెట్టు చూశారనుకోండి ఒక పువ్వు చూశారనుకోండి ఒక పుష్పాన్ని చూసారనుకోండి చూడగానే మీరు ఏం చేస్తారంటే ఇదిగో దిస్ ఇస్ రోజ్ అంటారు ఇది గులాబీ అంటారు గులాబీ అంటే ఈ గులాబీ ఏమిటండి అది ఆ పుష్పము గులాబీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ పుష్పంలోంచి కంట్లోకి కంట్లోంచి మనసులోకి వచ్చింది అది గులాబీ అనే మాట రాలేదు ఆ పుష్పంలోంచి కాంతి కిరణాలు కంట్లోకి వచ్చాయి కంట్లోంచి ఒక రూప జ్ఞానం మనస్సులోకి వచ్చింది అంతే ఈ గులాబీ అనే నామం ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి లోపలికి వచ్చిందా లోపల నుంచి బయటకు వచ్చిందా లోపల నుంచి బయటకు వచ్చిందా గులాబీ అనే జ్ఞానము లోపలి నుంచి బయటకు వచ్చింది ఏమండి ఒక రూప దర్శనము బయట నుంచి లోపలికొచ్చింది ఆ రూపానికి గులాబీ అనే నామము లోపల నుంచి బయటకు వచ్చింది ఇంతవరకు అర్థమైందండి ఓకే ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పండి ఈ రూపము ఈ రూప దర్శనము వర్తమాన కాలంలో ఉందా భూతకాలంలో ఉందా వర్తమాన కాలంలో ఉందా ఈ గులాబీ అనే నామము భూతకాలం నుంచి వచ్చిందా వర్తమాన కాలంలో వచ్చిందా ఇది భూతకాలం నుంచి వచ్చింది స్మృతిది మెమొరీ నుంచి వచ్చింది అంటే మీరేం చేశారన్నమాట వర్తమానంలో ఉన్న అనుభవాన్ని గతం నుంచి తీసుకొచ్చిన నామంతో పొడి తద్దేశారని అర్థం దాండి that is what you have done you have killed the, the the the being with the memory of the past that is what you have done ante mari inge elaganna pusparnu chooddam ante meek pusparnu chooddam kuda nerpalu sustunnanta yes endukante oka pusparnu chooddam anedi raandu ga chustunna vadiki right ga chooddam nerpalu susthe nerpali that is what vedanta says ee sar meer abhyasam cheyandi గులాబీ పువ్వు తీసుకోండి గులాబీ పువ్వు కళ్ళది ఏదైనా తీసుకోవచ్చు ఓ పువ్వు తీసుకోండి ఆ పువ్వుని మనస్సుతో చూడకండి మనస్సుతో చూస్తే ఏమవుతుంది భూతకాలీనమైనటువంటి స్మృతి దాన్ని నెత్తిన వేసి దాన్ని నామరూపాత్మకంగా మాత్రమే మీరు చూడగలుగుతారు మనస్సుతో చూడకండి కళ్ళతో చూడండి ఇలాంటివి కూడా ఉంటుందంటే మీరు అభ్యాసం చేస్తూ ఉంటుంది పువ్వు అది ఎలా వస్తుందంటే అది మీరు టోటల్ అటెన్షన్తో చూడాలి పూర్తి ఏకాగ్రతతో చూడాలి ఎంత కంప్లీట్ ఏకాగ్రత అంటే ఆ మెమొరీలో ఉన్నటువంటి గులాబీ అనే నామం కూడా డిస్టర్బెన్స్ అయిపోవాలి అది కూడా అసలు ఇంటర్వ్యూని అవ్వకూడదు అది కూడా ఇంటర్ఫియర్ కాకూడదు అంతటి ఏకాగ్రతతో మీరు చూడాలి చూడండి చూసినప్పుడు మీకు నేను చూచేవాడను అది చూడబడేది అనే విభాగము డివిషన్ అనుభవానికి రాదు మరి ఇంకేం అనుభవానికి వస్తుందో వన్ అన్డివైడెడ్ బీయింగ్ అఖండ సత్త అనుభవానికి వస్తుంది మీరు ట్రై చేసుకోండి తల్లి పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు ఆమెకు అఖండ సత్తా అనుభవానికి వస్తుంది వీడు తీవ్రాలని కౌగులించినప్పుడు అఖండ సత్తా అనుభవానికి వస్తుంది కౌగులించినప్పుడు కౌగులించిన తర్వాత సినిమా జ్ఞాపకం వస్తే పోతుంది మళ్ళీ ఇంకేదో జ్ఞాపకం వస్తే పోతుంది అలాగే తల్లి పిల్లవాడిని గౌరవించుకున్నప్పుడు అఖండ సత్త అనుభవంలో ఉంటుంది వీడు స్కూల్కి వెళ్ళాలని గుర్తుకొచ్చిన అంటే మళ్ళీ డివిజన్ వచ్చేస్తుంది నామరూపాలు పడ్డాయంటే డివిజన్ వచ్చేస్తుంది నామరూపములు లేని స్థితిలో మీరు నిలిచి ఉంటే మీకు అన్డివైడెడ్ బియింగ్ అనుభవానికి సో ఆ విధంగా ఆ అన్డివైడెడ్ బియింగ్ అఖండ సత్త అది సర్వమునందు వ్యాపించి ఉన్నది దానికే విష్ణువు అని పేరు విశ్వం విష్ణు అది విష్ణు అంటే విష్ణు అంటే ఒక చోట డ్రెస్అప్ అయిపోయి కూర్చుంటాడని కాదు అలా ఉపాసన కోసం అలా చెప్తారు సో ఆ అఖండ సత్తని వీడు దర్శిస్తాడు దర్శించడంటే కళతో చూస్తాడని కాదు అనుభవానికి తెచ్చుకుంటాడు సర్వత్రా సమదర్శన ఈ సమదర్శనమే జ్ఞానము ఇదే జీవన్ముక్తి ఇదే యోగ ఫలము ఈ సమదర్శనం చేసేవాడికి సమదర్శనం లేని విషమదర్శికి సంసారికి లేక అజ్ఞానికి తేడా ఏముంటుంది ఏమీ ఉండదు బాహ్యంలో ఏమీ తేడా ఉండదు ఇద్దరూ సమానంగానే ఉంటారు అంటే సపోజ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కంటేజియస్ ఏదైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి సంవసారికి జ్వరం వస్తుంది వీడికి జ్వరం వస్తుంది తలపోటు సంసారికే వస్తుంది వాడికి వస్తుంది జుట్టు వాడికి తెల్లబడుతుంది సంసారికీ తెల్లబడుతుంది అందరి జుట్టు వెల్లబడుతుంది అందరి శరీరము ముడతల పడుతుంది అందరి దేహాలు నశిస్తాయి అందరి మోకాళ్ళకి నొప్పులు వస్తాయి దిస్ దిస్ ఇస్ వట్ ఇస్ బాహ్యంలో ఆయన సర్వత్రా సమదర్శన కదా అని మోకాళ్ళ నొప్పు రాదని మీరు అనుకోవద్దు మోకాళ్ళ నొప్పు ఉంటుంది దాని మీద నారాయణ తగిలిం దాచుకోవడము తప్పదు అవన్నీ ఇలాగే ఉంటాయి శౌచం ఆయనకి చెమట కొట్టదని మీరు ఏమనుకోద్దు శుభ్రంగా స్నానం చేయకపోతే ఆయనకి చెమట పడుతుంది ాహ్యంలో ఏమి తేడా ఉండదు జ్ఞానికి అజ్ఞానికి ఆంతరంలో ఏ పోలిక ఉంటుంది అజ్ఞాని ఎప్పుడు కూడా కామక్రోధాల గుప్పిట్లో ఉంటాడు ఫ్రీ పర్సన్ అనుకుంటాడు ఏమీ ఫ్రీడమ్ ఉండదు రాగద్వేషాల యొక్క బండి ఖానాలో ఉంటాడు అదే జ్ఞాని సమదర్శనం గలవాడు చాలా ఫ్రీ లైక్ ఫ్రీ ఎయిర్ ఫ్రీ వాటర్ ఫ్రీ స్పేస్ లాగా ఉంటాడు స్పేస్ లైక్ ఫ్రీడంలో జ్ఞాని ఉంటాడు అది ఆ జ్ఞాని యొక్క సర్వాత్మభావాన్ని వర్ణించే అద్భుతమైన శ్లోకము భాష్యకారులు ఏమంటారు చూద్దాము సర్వభూతస్థం సర్వేషు భూతేషు స్థితం స్వమాత్మానం తాను వాస్తవముగా ఏదో అదే సకల ప్రాణుల ఎందుగలదు తాను వాస్తవంగా ఏదో అదే సకల ప్రాణుల ఎందుగలదు నేను ఒక స్కీమ్ చెప్తాను మీరు ఆలోచించండి ఒక రెండు చెట్లు పక్క పక్కన పెరుగుతున్నాయి ఈ రెండు చెట్లు ఆ రకంగా పెరగడానికి కావలసిన ప్రాణశక్తి ప్రాణశక్తి ఉండబట్టే కదా పెరుగుతున్నాయి ఆ ప్రాణశక్తి ఒకటేనా వేరువేరా నీకేమనిపిస్తోంది ఒకటే పెరగడం వేరువేరుగా పెరుగుతున్నాయి కానీ ఆ రెండింటినీ ఆ విధంగా పెరిగిట్లా చేసే ప్రాణశక్తి ఒక్కటే అది తెలుసుకోవాలి మీరు ఒక్కటే కాదండి రెండు వేరు వేరని దానికి పెద్ద లాజిక్ పెట్టారనుకోండి బస్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ వేద అంతా యూ టు గో ఫర్ సమ్థింగ్ ఎల్స్ ఆ చెట్టు వేరే జీవుడు ఈ వేరే జీవుడు దీని ప్రారంభము దీన్ని దాని ప్రారం అలా మొదలుపెట్టారు అనుకోండి మీకున్న పాండిత్యం అంతా పురాణ పాండిత్యం అంతా దాంట్లో ప్రవేశపెట్టారనుకోండి అది వర్కౌట్ ఆ పేదాలన్నిటినీ అధిగమించి అవన్నీ కూడా మిథ్యా కల్పితములు అవి యథార్థం కావు అని గ్రహించి మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ రెండు చెట్లు విడివిడిగా కనపడుతున్నా వాటి యొక్క పెరుగుదలకి మూలంలో ఒకే ప్రాణశక్తి గలదు ఇది ఈజీ నాఫ్ ఇప్పుడు ఇంకో స్టెప్ ఈ చెట్లు పెరగడానికి ఏ ప్రాణశక్తి మూలంలో ఉందో పైన పక్షులు ఎగురుతున్నాయి వాటి ఎగరడానికి ఏ ప్రాణశక్తి ఆశ్చర్యం మూలంలో ఉందో ఈ రెండు ప్రాణశక్తులు ఒకటా వేర్వేరా ఒకటే ఏ ప్రాణశక్తి వల్ల ఈ చెట్లు అన్నీ పెరుగుతున్నాయో అదే ప్రాణశక్తి వల్ల ఆ పక్షులన్నీ ఎదురుతున్నాయి అదే ప్రాణశక్తి వల్ల ఈ పశువులన్నీ సంచరిస్తున్నాయి అదే ప్రాణశక్తి వల్ల సకల మానవులు తమ తమ పనులు చేసుకుంటున్నారు అదే ప్రాణశక్తి వల్ల సముద్ర గర్భంలో ఉండే చేపలు మొదలైన సకల ప్రాణులు సముద్రంలో సంచారం చేస్తున్నాయి ప్రాణశక్తి ఒక్కటే లైఫ్ ఈజ్ మాన్ లివింగ్ బీయింగ్స్ ఆర్ మెనీ లైఫ్ ఈజ్ మాన్ ఇట్ ఈజ్ లైక్ A city of billion lights. E billion lights are in Hyderabad. Rattri. But electricity is one. Electricity is not there. And there is a power in the body. Now I have a question. You are the power in the body. What are you? I am the power in the body. If you are the power in the body, మీరు ఏ ప్రాణశక్తియో అదే ప్రాణశక్తి సకల ప్రాణులు కూడా అయి ఉంటుంది ఏంటి ఎడా సర్వభూతస్థమాత్మానం అంటే అర్థం అది సర్వభూతాని చాత్మని బ్రహ్మాదీని చర్వభూతాని ఆత్మన్యేకతాం గతాన్ని ఏమంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినాయ ఓ చిన్న పురుగు ఈ సృష్టిలో ఇంకో ప్రాణి నేను ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు నిద్రపోతున్నప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడా లేడు మీ నేను అనే పరిచ్ఛిన్నమైన దేహము గల వ్యక్తున్నాడా లేడు ఇంకో ప్రాణి పురుగు పుట్రా లేకపోతే ఇంకో మనిషి ఇంకో పురుగు పశువు పక్షి ఉన్నాయా లేదు ఏమండి మీరు నిద్ర లేచారు నిద్ర లేవగానే సరే ఇప్పుడు క్లాసులో కూర్చున్నారు జాగ్రత్త వ్యవస్థలో బ్రహ్మదేవుడు ఉన్నాడు నేనున్నాను ఈ సకల నే ఉన్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయండి ఎక్కడున్నాయంటే నిద్రపోయినప్పుడు ఏది వికసించలేదో నిద్రలేచిన తర్వాత ఏది వికసించిందో దానిలో ఉన్నాయి అంతేనా అది ఏమిటది అది చైతన్యము ఆ ఎరుక యొక్క వికాసంలో ఉన్నాయి అంతే కదండి నిద్రపోయినప్పుడు ఎరుక ముడిచిపోయింది నిద్ర లేచినప్పుడు ఆ ఎరుక ఎంతల్లా వికసించిందంటే ఆ ఎరుకలో సకల బ్రహ్మాండములు దాంట్లోనే ఉన్నాయి బ్రహ్మదేవుడు అన్నాడు అనుకోండి అన్నారనుకోండి మీరు ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు ఆ ఎరుకలో ఆ ఎరుకలో ఉన్నాడా బ్రహ్మలోకంలో ఉన్నాడా బ్రహ్మలోకం కూడా ఎరుకలోనే ఉంది అవునండి సకల లోకాలు ఆ ఎరుకలోనే ఉన్నాయి మీరు ఏది తెలుసుకుంటే అది ఆ ఎరుకలో ఉంది ధర్మాన్ని తెలుసుకుంటే ఆ ధర్మం దేంట్లో ఉంది ఆ ఎరుకలో ఉన్నది ఆ ధర్మం ఉంది అదే ఎరుకలో గుడ్ బ్యాడ్ సుఖము దుఃఖము సకలము ఆ ఎరుకలో ఉన్నాయి ఆ ఎరుకలో లేనిది ఏదైనా ఉందా ఆ ఎరుకలో లేనిది మా బావుమరిది ఆ ఎరుకలో లేడు అని సపోజ్ మీరు అన్నారనుకోండి ఇప్పుడు మీ బావుమరిది ఆ ఎరుకలో ఉన్నాడంటారా లేదంటారా ఆ ఎరుకలో లేనిదాని పేరు మీరు ఎత్తారంటే అది ఆ ఎరుకలో ఉన్నట్టా లేనట్ట ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి మీరు ఈ దేహమా లేక ఆ ఎరుకయా ఆ ఎరుక కాబట్టి ఆ సచిత్ ఆత్మయందు సకల బ్రహ్మాండములు దాని ఎన్నే ఉన్నాయి సర్వభూతాన్ని చేతి మరి వేదాంత పాఠం అంటే ఇలాగే ఉంటుంది కురాన అయితే కావాల్సినంత ఉల్లాసంగా ఉంటుంది మరి ఈ పాఠాన్ని ఇలాగే సాగతిస్తూ ఉండాలి అండి ఓకే బ్రహ్మాదీనిచే సర్వభూతాన్ని ఆత్మని ఏకతాంగత అని బ్రహ్మ దేవుడు మొదలుకునే ఒక పురుగు చిన్న క్రిమి వరకు సకల ప్రాణులు కూడా ఆ ఆత్మ ఎందే ఉన్నాయి నేను ఇంకో రకంగా చెప్తాను ఈ సకల జగత్తు కూడా ్రహ్మాది స్తంభ పర్యంతము అంటే బ్రహ్మదేవుడు మొదలుకుని గడ్డిపోత వరకు ఉండే సకల ప్రాణులతో కూడిన ఈ సకల జగత్తు దేనియందు ఉన్నది ఆకాశమునందు ఉన్నది స్పేస్ ఆ స్పేస్ని భూతాకాశము అని అంటారు ఈ భూతాకాశము దేనియందు ఉన్నది మీ మనస్సులో ఉందండి మీ సకల జగత్తు కూడా మీ మనస్సులో ఉంది ఆ భూతాకాశము కూడా మీ మనస్సులో ఉన్నది చిత్తాకాశము దేనియందు ఉన్నది చిదాకాశమునందు ఉన్నది ఆ ఎరుక అనే ఆకాశమునందు మీరు ఆ భూతాకాశంలో లేరు భూతాకాశము ఏ చిత్తాకాశంలో ఉందో ఆ చిత్తాకాశము ఏ ఎరుక చిత్ అనే స్పేస్లో ఉందో ఆ చిదాత్మ మీరు ఆ చిన్మయ సత్ మీరు కాబట్టి నా ఆత్మస్వరూపమునందు సకల బ్రహ్మాండములు ఏకము ఏదీ ఆత్మకంటే భిన్నంగా లేదు యోగయుక్తాత్మా దీన్ని ఈశావాస్యంలో మంత్రం ఉంది గీతలో ఉండే శ్లోకాలన్నీ కూడా ఈశావాస్య మంత్రాల నుంచి డిరైవ్ చేయబడ్డాయి ఈశావాస్యంలో పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి ఆ పద్దెనిమిది మంత్రాలని మీరు ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చింది గీత వచ్చింది ఇప్పుడు ఈ ఫ్యాషన్ గొడుగులు ఉంటాయి చూడండి గొడుగులు అమెరికా నుంచి ఈ మధ్యన సర్వత్రా వచ్చాయి పూర్వం వాళ్ళు తాటాక్ గొడుగు ఎప్పుడైనా చూసారా మీరు తాటాక్తో చేసిన గొడుగు అది ఆ గొడుగు ఇంత గొడుగు ఉంటే అంతే ఉంటుంది దానికి పెద్ద చెక్క కట్టెతో దాన్ని ముడుచుకోవటాలు అనే అనుకూడదు కానీ ఇప్పుడు ఫ్యాషనబుల్గా గొడుగులు వస్తాయి ఆ గొడుగు ఎంత ఇగో ఇంత ఉంటుంది జానడం అంత ఉంటుంది అది ఆ జానుడి ఆ గొడుగు అని కూడా తెలియదు ఏదో చిన్న ఫ్లాస్క్ లాగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ జానుడి గొడుగుని ఇలా తీస్తే మూరుడు అవుతుంది ఆ మూరుడు గొడుగుని ఓ బటన్ నొక్కితే అంత విస్తరిస్తుంది అదేవిధంగా ఈశావాస్యాన్ని విస్తరిస్తే భగవద్గీత అవుతుంది ఈశావాస్యంలో ఒక శ్లోకం ఉంటుంది ఒక ఒక పుస్తకం ఒకటి నిగమ బాబా అని ఒక పుస్తకం ఆయన రాశారు ఈశావాస్యం ఏ విధంగా అలా గోడుగు విప్పతీసినట్టుగా ఏ విధంగా విస్తారం అయితే భగవద్గీత అవుతుంది అని మొత్తం ఆరు వందల యాభై శ్లోకాలు ఎలా డిరైవ్ అయ్యాయో రాశారు ఆయన దాంట్లో ఒక చిన్న అది చెప్తున్నాను ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి తో మోహోక ఏకత్వం అనుపశ్యత అని ఓ శ్లోకం ఓ మంత్రం ఉంది ఆ మంత్రం నుంచి డిరైవ్ అయిన శ్లోకం అది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకాను సో ఈ శ్లోకాన్ని ఆ మంత్రంతో ఈశావాస్య మంత్రంతో కనెక్ట్ చేసుకోవాలి సో యోగ యుక్తాత్మ అందాము సమాహితాంతఃకరణ సన్ ఎప్పుడు కూడా ఈ ఏకత్వము ఈ వన్నెస్ అనుభవానికి రావాలి అంటే అంతఃకరణము ఏకాగ్రము శుద్ధము అవ్వాలి ఇది మళ్ళీ మొదటికి వచ్చాం కథ అంతఃకరణంలో అంటే మనస్సును మనస్సు అంతఃకరణము అది చాలా కలుషితంగా ఉన్నప్పుడు చాలా చంచలంగా అల్లకల్లోలంగా ఉంటుంది కలుషితంగా ఉన్నప్పుడు అది శుద్ధ అటువంటి అల్లకల్లోలమైన కలుషితమైన అంతఃకరణంలో రాగద్వేషాలు కలుషితము ఉంటే రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి అంతఃకరణంలో స్వార్థబుద్ధి అవి ఉంటాయి తప్పిస్తే ఈ రకమైన సర్వమును తనలో ఇముచ్చుకోగలిగే ఆ విస్తారము ఆ ఏకత్వము అనుభవానికి రాదు పుస్తకం చదివినా కూడా అనుభవానికి రాదు సరే చదివినంత వరకు అది కొంతమేలు ఆ అంతఃకరణ శుద్ధి చేసుకుంటే తాను చదివిన దాన్ని తాను అనుభవానికి తెచ్చుకునేందుకు ఒక మెట్టు వేసినట్టు అవుతుంది బట్ అది అనుభవానికి రాదు అది అనుభవానికి రావాలంటే దాన్ని అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి లేకపోతే అనుభవానికి రాదు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో రోడ్లు వైడన్ చేస్తారు ఆ పక్కన ఉన్న ప్రాపర్టీని తీసుకుని అదంతా వైడింగ్ చేసి అక్కడ కూడా సిమెంట్ వేసిస్తారు రోడ్డు వైడింగ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ పోల్ ఒకటి ఉంటుంది అది అలాగే ఉంటుంది అది అక్కడికి వెళ్ళదు ఐదేళ్ళ క్రితం రోడ్డు వైడన్ చేసినట్టు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ వైడింగ్ చేసిన రోడ్డు మీకు అనుభవంలోకి యుటిలిటీలోకి వస్తుందా రాదు ఎందుకని ఆ ఎలక్ట్రిక్ పోల్ అందంగా ఉంటుంది అలాగే ఎక్కడైనా చూడండి అలాగే ఉంటుంది సర్వత్రా అదే పరిస్థితి ఒకప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఎలా ఉండిపోయి ఉంటాయి అలా ఎందుకయింది ఎవడో డాష్ ఇచ్చాడు దానికి కనపడట రాత్రిపూటో డాష్ మన అహంకారమో అదిగో అలాంటి ఎలక్ట్రిక్ పోల్ అంటే సో వేదాంతం గీత చదివేసి వైడన్ అయితే కానీ ఈ ఎలక్ట్రిక్ పోల్ అలాగైన మధ్యలో నిలకొని అది అనుభవం ఈ ఈ విత్తే వైడన్ అనుభవానికి రాదు అది అలా వైడన్ చేసినట్టు కాదు మరొకటి కాదు రోజు రోడ్డు తిరుగుతూ ఉంటారు నేను అందుకోసం జాను దృష్టాంతంగా చెప్పాను కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధి చేయాలి శుద్ధి చేశారనుకోండి మీరు ఆ ఏకాగ్రత సాత్వికమైన అంతఃకరణ ఉండి మీరు ధ్యానం చేసేప్పుడు ఆ ఏకాగ్రంగా ఉండి ఆ చిన్మయ సత్ అంటే నిర్విశేష సద్రూపంగా నకించిదపి చింతయత్తు అనే శ్లోకం నేను చెప్పాను అలా నిశ్చలమైన మనస్సుతో అలా ఉండిపోయారు అనుకోండి అప్పుడు మీకు అఖండ సత్ అనుభవానికి వస్తుంది ఆ ఉంటుంది అది వర్ణించటం కష్టం అనుభవానికి తెచ్చుకోవాలి మీరు ఆ ఇన్సైట్ తోటి జగత్తును చూసినప్పుడు ఈ జగత్తు నాలోనే ఉంది తప్ప నాకంటే బయట లేదు అని మీకు తెలుస్తుంది కాబట్టి యోగ యుక్తాత్మ ధ్యాన యోగంతో కూడిన అంతఃకరణ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ అది లేకుండా ఏ పని అవత ఈ క్షతే యోగయుక్తాత్మ అయితే అయితే ఇప్పుడు మనందరికీ అది సంభవమా కాదా అంటే సంభవమని నా అభిప్రాయం అది సంభవం కాకపోతే ఈ పుస్తకాలు ఈ భాష్యాలు మనకెందుకు అంతకంటే ఏదైనా స్టాక్ మార్కెట్ పుస్తకం చూసుకుంటే ఉపయోగపడుతుంది సంభవము ఇట్ ఈస్ పాసిబుల్ నవన్ హియర్ అందుకోసం ఈ ఈ ఈ అభ్యాసం యోగయుక్తాత్మా సమాహితాంతఃకరణ సో సమాహితమైన అంటే ఏకాగ్రమైన అంతఃకరణము అంటే ఎప్పుడైతే మనస్సులో అలా పిచ్చిగా తామర తుంపరగా తేనె తేనె పట్టు చెదరగొట్టినప్పుడు ఉన్నంత హడావిడిగా ఆలోచనలు అలాగా కోకొల్లలుగా వస్తున్నటువంటి స్థితి ఒక నెగిటివ్ స్థితి ఎక్స్ట్రీం ఆ స్థితిని క్రమంగా తగ్గించి మనస్సు యొక్క ప్రసన్నతని అంటే రజోగుణాన్ని తమో గుణాన్ని పరిత్యించి మనస్సుని సత్వగుణంలో నిలబెట్టి అలా కామన్ క్వయట్గా ఉంటుంది అంటే అర్థము ఒక రకమైన ఇన్నోసెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి ధ్యానం ద్వారా అంటే మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనలో ఒక అమాయకత్వం ఉండేది అమాయకత్వం ఉంటే సర్ అమాయకత్వంతో పాటుగా ఇన్నోసెన్స్ అంటారు దాంతోపాటుగా ఇగ్నోరెన్స్ కూడా ఉండేది ఇగ్నోరెన్స్ మనకి తెలియజేయలేదు ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెంట్ అలా ఉండేవాళ్ళ మనం పెరిగాం పెరిగినప్పుడు ఏదో భగవద్గీత అని ఉపనిషత్తులని ఇదని పోయింది కానీ లోకం వ్యవహారం చేస్తూ ఆ ఇన్నోసెన్స్ కూడా పోయింది ఇగ్నోరెన్స్ పోయినంత వరకు మంచిదే ఇన్నోసెన్స్ అమాయకత్వం పోయి రాగద్వేషముల మనస్సు తయారవుతుంది ఈ రాగద్వేషములు స్వార్థబుద్ధి గట్టిగా ఉన్నవాడు చాలా క్రాఫ్టీగా ఉంటాడు అంటే చాలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు ఇన్నోసెంట్గా ఉంటాడు చాలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు అంటే ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుందుకు ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే నిస్వార్థంగా పూర్ణమైన ప్రేమమయంగా ఉండడు చాలా హెడ్ పర్సన్స్ అంటాడు చాలా లాజికల్ అండ్ హెడీగా ఉంటాడు హృదయంలో హార్ట్ పర్సన్గా ఉండడు అన్నిటికీ క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు మామగారు సంక్రాంతి పండక్కి కొత్త మంచి ఖరీదైన వస్త్రాలు పెడితేనే భార్య కేసు చూసి నవ్వుతానంటాడు సమ్ ఎగ్జాంపుల్ అయ్యేది సో చాలా క్రాఫ్టీగా ఉంటాడు ప్రతి దాన్ని నవ్వాలంటే కూడా మీరు బిల్లు పే చేస్తేనే నవ్వుతాడు ఇప్పుడు షాప్కి వెళ్ళారనుకోండి వాడు నవ్వడం నవ్వి నవ్వు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నవ్వడం ఎందుకని మీరు కనుక మంచిగా కొంతారు అంటే నవ్వుతారు సపోజ్ మీరు ఐదు రూపాయలు ఇచ్చేదైనా కొనబోతారనుకోండి ఇంకొకటి వచ్చి యాభై రూపాయలు కొనబోతారనుకోండి మీ మీ మొహాన్న పెట్టి పారేసి ఐదు రూపాయలు గల్లా వేసేసుకుని ఆయన కేసు చూసి నవ్వుతాడు మీ కేసు చూసి నవ్వుతాడు చాలా హెడ్ పీపుల్ హార్ట్ే ఉండదు అంతా హెడ్ ఏ అలా తయారవుతాం మనం అమాయకత్వం అంతా పోతుంది మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ ఇగ్నోరెన్స్ పోయినంత వరకు బాగానే ఉంది ఇన్నోసెన్స్ పోవడం అనేది చాలా దురదృష్టం మళ్ళీ ఆ ఇన్నోసెన్స్ని నేర్చు సంపాదించుకోవాలి అంతఃకరణాన్ని శుద్ధి చేసేసి ఆ హెడ్ హెడీ నేచర్ పోయి హార్ట్ పర్సన్ కింద మళ్ళీ మారాలి All of that we redef企与 our childhood. Now, if you want our childhood, wereencientists are treated connected as a child Okay? dear being I am the father of man on this individual position So, I am not looking for him to understand being beyond this individual position ఇగ్నరెన్స్ అండి ఇన్ ద సెన్స్ రెండు ఉంటే చిన్న పిల్లవాడు ఇగ్నరెన్స్ ఉండదు జ్ఞానం ఉంటుంది కానీ అమాయకత్వం మిగిలి ఉంటుంది వాడిని జ్ఞాని అన్నారు కాబట్టి మనము ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మళ్ళీ ఆ అమాయకత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి ఎలాగా ఎలా సంపాదించడం అంటే మెడిటేషన్ ధ్యాన శ్రవణ మనన నిధిధ్యాసన శ్రవణం చేసి మననం చేసి మళ్ళీ ధ్యానం చేసినట్లయితే మనం పోగొట్టుకున్నటువంటి అమాయకత్వాన్ని ఆ ఇన్వెస్సెన్స్ని తిరిగి మనం సంపాదించుకోగలుగుతాం మనస్సు ప్రసన్ ప్రసన్నంగా ఫ్రీగా సింపుల్గా ఉంటుంది చాలా కాంప్లెక్స్గా జటిలంగా క్రాఫ్టీగా ఉండదు మేనికులేటివ్గా ఉండదు అలా ఉండకూడదు చాలా సింపుల్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా లవింగ్గా ఉండాలి అటువంటి మనస్సు చాలా తొందరగా సమాహ సమాహితము ఏకాగ్రము అయిపోతూ అటువంటి ఏకాగ్రమైన మనస్సు ఎవరికి లభిస్తుందో పవిత్రమైన మనస్సు వాడు ఈ ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు సర్వత్రమదర్శన సర్వు బ్రహ్మాది స్థావరాంతూ విషయూ సర్వభూతూ అది సర్వత్ర అనే మాటకు అర్థం సర్వత్రా అంటే సర్వూ అన్నిటి ఎందు అన్నిటి ఎందు అంటే బ్రహ్మదేవుడితో మొదలు పెట్టండి ఒక చెట్టు ఒక మొక్క ఒక గడ్డి పోత స్థావరము దాని వరకు రండి ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి మధ్యలో ఇన్ని ప్రాణుల ఎందు కూడా సర్వభూతముల ఇవి మనకి కంటికి కనబడుతూ ఉంటాయి మనకి తెలుస్తూ ఉంటాయి బుద్ధి తెలియబడుతూ ఉంటాయి విషయూ సో బుద్ధి తెలియబడుతూ ఉంటే ఈ సకల ప్రాణుల ఎందు కూడా భిన్న భిన్నాలుగా అనుభవానికి వస్తున్నాయి కదా సరేనండి భిన్నంగా అనుభవానికి వస్తున్నాయి వాటిల్లో ఒక అభిన్నమైన అఖండమైన తత్వం ఒకటి ఉంది కదండి అది గుర్తుపట్టలేకపోతే ఎలాగండి ఇప్పుడు నా నేను బంగారం పెట్టుకున్నాను బంగారం దృష్టాంతం నేను బంగారం పెట్టుకున్నాను ఎంత బంగారం పెట్టుకున్నారు ముప్పై తులాలు బంగారం పెట్టుకున్నాను ముప్పై తులాలంటే ఎలా పెట్టుకున్నారు చేతులు మెడ చెవులు ముక్కు ఇన్ని ఇన్ని ఆభరణాలుగా పెట్టుకుంటే ముప్పై తులాలు బంగారం పెట్టుకున్నట్టయి ఇప్పుడు బంగారముగా దాన్ని చూసినప్పుడు అది అంతా ఒక్కటే ఆభరణాలుగా చూసినప్పుడు వేరు ఆ ఏకత్వాన్ని దర్శించేది అభ్యాసం చేయాలండి ఆ లెవెల్కి రీచ్ కావాలి ఎంతసేపు డివిజన్సే చూస్తూ కూర్చోటం కుదరదు అలా అలా ఆ ఏకత్వాన్ని దర్శించేటువంటి అభ్యాసం చేయాలి అంటే వాడు సరిగ్గా బిహేవ్ చేయట్లేదండి వాడు పవర్మూతుగా ఉన్నాడు వాడి ఏదో ఏకత్వాన్ని అన్నారనుకోండి అది మళ్ళీ తప్పే ఎగరవాడు ఎలా ఉండని మన వైపు నుంచి మనం ప్రేమించాలి మన వైపు నుంచి మనం ఏకత్వాన్ని దర్శించి ప్రయత్నించాలి ఎదుటివాడి యొక్క బిహేవియర్తో సంబంధం ఏం ఇప్పుడు ఎదరవాడు నన్ను ప్రేమించాలి అంటే అది మన చేతిలో లేదు మన చేతిలో ఉండదు ఏమిటి మనం ఎదుటివాడిని ప్రేమించుట అది మన చేతిలో ఉంది మన చేతిలో ఉన్నదేదో మనం చేస్తూ ఎనీవే సో ఈ విధంగా సర్వత్ర అంటే సకల ప్రాణుల ఓకే సమం నిర్విశేషం బ్రహ్మాత్మైకత్వ విషయం దర్శనం ఎస్వత్ర సమదర్శన సో ఈ సకల ప్రాణుల యందు శ్రీకృష్ణుడికి సమము అంటే చాలా ఇష్టం జనులకు విషమ అంటే ఇష్టం శాస్త్రంలో భగవంతునకు సమము అంటే ఇష్టం సమము అంటే సో ఆయన అన్నిటికీ సమము కూర్చోవాలి ధ్యానానికి సమంగా కూర్చో సమము కాయే శిరో ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా చెయ్యి సో నాసాభ్యంతరచారినవు ప్రాణాపానవు సమౌ కృత్వ నాసాభ్యంతరచారినవు సమంగా చెయ్యి సో మనస్సులో దర్శనము సమంగా ఉండాలి సమదర్శన దేహంలో ప్రాణంలో మనస్సులో బుద్ధిలో ఆత్మయందు సర్వత్రా ఆ సమత్వము అనే లక్షణాన్ని తెచ్చుకోవాలి సమంగా ఉండాలి సో సమం అంటే ఎలాగంటే సుమతి శతకంలో పద్యం మంచి వద్యం ఉపకారికి నువకారము విపరితము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అంటే ఏమిటి ఉపకారి అపకారి దీన్ని సమం చేసి కూర్చోబెట్టి గమనించడం మీరు అది సమ మిత్రుడు శత్రువు సమ సర్వత్ర సమదర్శన మనకి ఉపకారం చేసిన వాడు ఉపకారం చేసిన ఇద్దరు ఎందు సమదృష్టి ఎంత గొప్ప దర్శనము చూడండి సో ఈ సమదర్శనము దీని ఏమిటి సమము అంటే ఇది ఏదో ఒక ఒక ఇంపోజిషన్ అంటే ఏమిటి నువ్వు ఇలా చూడడం అలవాటు చేయి అది అలా కాదనుకో అయినా కూడా అలా చూడడం అలవాటు చేయి దాని ఇంపోజిషన్ అంటారు అలాంటి ఇంపోజిషన్ ఏమి కాదు ఇది ఇంపోజిషన్ ఏమి కాదు ఇది సత్యం ఏమిటో అసత్యము బ్రహ్మాత్మైకత్వ దర్శనం బ్రహ్మాత్మైకత్వ విషయం సమం ఎందుకంటే నేను ఇందాక అనేక దృష్టాంతాలు చెప్పాను ఇప్పుడు నేను ఇంకో రకంగా చెప్తూ చూడండి అయాం ఫాదర్ అయాం మదర్ అయాం బ్రాహ్మణ అయాం క్షత్రియ అయాం పంజాబీ అయాం మద్రాసి I am Indian, I am American, ఒక పది చెప్పాను కదా ఈ పదింట్లో సమం ఏమిటండి అయాం అయాం అంటే ఏమిటండి అయాం యొక్క సారం ఏమిటండి సచిత్ సచిత్ ఆ సచితే బ్రహ్మ అదే బ్రహ్మ బ్రహ్మ అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎక్కడో కొన్ని మైళ్ళు ఆకాశంలో రొప్ప పడుతుంది అంత ఎంత ఎంత మేఘాలో కూర్చున్నాడు అని అనుకుంటున్నారా బ్రహ్మ అంటే సో విష్ణు సహస్రనామం ప్రారంభంలో ఏముంటుందండి విశ్వం విష్ణు అను విశ్వం అంటే వివిధ ప్రత్యయ గమ్యం మీరు చూసేది మీరు వినేది మీరు ఆఘ్రానించేది మీరు ఆస్వాదించేది మీరు స్పృశించేది ఏదో అది బ్రహ్మ విష్ణు సర్వవ్యాపకమైనటువంటి సత్త ఏది గలదో అది బ్రహ్మ విశ్వం విష్ణు వసత్కారర్మకాండలో ఉండే వషత్ అనే శబ్దం కూడా బ్రహ్మ అదే విష్ణువు అని అలాగొస్తుంది కాబట్టి ఆ బ్రహ్మాత్మైకత్వ విషయం ఆ పరబ్రహ్మయే అఖండ సద్్రూపంగా సకల ప్రాణులందు గలదు ఆ ఆ అఖండ సత్తు నేను ఆ సత్తు పక్కన ఈ తోకలు అన్నీ తెగిలించా ఆం బ్రాహ్మణ్ ఆయాం క్షత్రియ ఆయాం ఇండియన్ ఆయా అమెరికా అంటూ ఈ తోకలు తగిలించేటండి ఈ తోకల్ ఇన్సిడెంట్ అదికి ఆ పరిస్థితిని బట్టి ఉండడంలో ఇప్పుడు మీరేమి దాని గురించి ఏం చేయక్కర్లేదు ఇప్పుడు సి ఒక్కటే అనేది తెలియాలంటే చైనాని చెరిపేసి ఇండియాని చెరిపేసి అరేబియాని ఇవన్నీ చెరిపేస్తే సి ఒక్కటేం తెలియాలి అక్కర్లేదు ఆభరణములు అన్నిటి ఒకే బంగారం అని తెలియడానికి ఇప్పుడు ఆభరణాలన్నీ పీకేసి వాటిని ఫర్నిస్లో వేసి కాల్చి పౌడర్ చేసేయాలండి అక్కర్లేదు వాటిని వాటి స్థానంలో అట్టు పెట్టి అని తెలుసుకోవచ్చు అలాగే ఆల్ ప్రాణీస్ అలా ఉన్నా కూడా అందరి ఒకే సమత సమతత్వాన్ని దర్శించుట సహా సర్వత్ర సమదర్శన నేను ఈ శ్లోకాన్ని పూర్తి చేసి ఇస్తాను ఇంకొక విషయం చెప్పేసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోతాను కఠోపనిషత్తులో మంత్రం ఉంటుంది అంటే ఆ సమత్వాన్ని తెలుసుకుందుకు దృష్టాంతం ఆ దృష్టాంతం ఎలా ఇచ్చారంటే అగ్నియథైక భువనం ప్రవిష్ట అగ్ని అగ్ని అంటే తేజస్సు ఆ తేజస్సుకి అగ్ని అని పేరు ఆ తేజస్ హీట్ అనమాట అగ్ని ఒక్కటే హీట్ ఒకటా అనేకం అండి ఒక్కటే కానీ భువనం ప్రవిష్ట ఈ జగత్తులో ప్రవేశించింది అగ్ని ఆ ప్రవేశించినప్పుడు రూపం రూపం ప్రతి రూపం బూవా కట్టెల్లో ప్రవేశించింది దాని ఆకారం ఓలా ఉంది గ్యాస్లో మిథేన్ గ్యాస్లో ప్రవేశించింది దాని ఆకారం ఇంకోలా ఉంది యాటంలో ఇంకోలా ఉంది ఎలక్ట్రిసిటీలో మరోలా ఉంది సూర్యమండలంలో ఇంకోలా ఉంది కట్టెలలో కూడా చింత చింత చెట్టు కట్టేలో ఇంకొక రకంగా ఉంటుంది కొబ్బరి ఆకులు ఇంకో రకంగా ఉంటుంది మళ్ళీ మంటల్లో కూడా అనేది తేడా మంటలు ఎన్ని ఉన్నాయండి ఎన్ని రకాల మంటలు ఉన్నాయి ఒక ఆయన ఉన్నాడు నలభై రకాల మంటలు ఉన్నాయి అన్న అబ్బా ఎంత రీసెర్చ్ చేసి కనిపెట్టాడు చూడండి ఆయన నలభై రకాల మంటలు ఉన్నాయి మంచిది కానీ నేను అన్నాను నలభై తొమ్మిది రకాల్లోనూ అగ్ని నాకేమైందంటే ఈ నలభై తొమ్మిది పేర్లు గుర్తు పెట్టుకోవటం వాటి లిస్టు రాసుకోవటం వాటి తేడాలు తెలుసుకోవటం ఈ పని తప్పింది నాకు తప్పిందా లేదా ఒక ఆయన అదే పని చేస్తున్నారు కదా పదేళ్ల నుంచి ఈ నలభై రకాలు ఒకదానికి ఇంకోదానికి ఉండే తేడా ఏమిటి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అది ఎక్కడ ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆక్సి ఎసిటిలిన్ ఫ్లేమ్ అదో మంట అది దేనికో అది కాఫీ కాచుకు ముందు కాఫీ గిన్నె దాని పెడితే గిన్నె చిల్లు పెడుతుంది అది వెల్డింగ్కి పనికి వస్తుంది కాఫీ కాచుకుందుకు పనికిరాదు కాఫీ కాచుకుందుకు కొబ్బరాకు మంట కానీ లేకపోతే కట్టెల పంట కానీ లేకపోతే గ్యాస్ అయినా పర్వాలేదు అంతవరకు ఎలవెన్స్ కానీ అబ్బాయి ఈ మంట ఆ మంట ఎంత తేడా ఉందో చూడండి ఇప్పుడు నేను తేడా అని చెప్పాను కానీ ఆ తేడా పక్కన పెట్టండి తేడా దృష్టి చాలు అయినా ఫేస్ తేడా గురించి శాస్త్రం ఎందుకు అనవసరం కదండి ఏకత్వాన్ని అగ్నిరీయైక భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతి రూపో బ ఆ పదార్థంలో ఉన్న అగ్ని ఆ రూపంగా ఉంటుంది మరో పదార్థంలో ఉన్న అగ్ని ఇంకో రూపంగా ఉంటుంది ఈ రూపాలు మారే కదానే అగ్ని మారుతుందండి అగ్ని ఒక్కటే ఏకస్త రెండో భాగ రెండో శాతం తథ అంటే అదేవిధంగా ఏకస్తథ సర్వభూతాంతరాత్మ సకల ప్రాణుల హృదయంలో లోపల ఉన్నటువంటి ఆత్మ అసచ్చిదాత్మ ఒక్కటే ఏకహ కానీ రూపం రూపం ప్రతి రూపం బహిష్ట అని మంత్రం ఆ సచిదాత్మ కులో ఉందనుకోండి సచిదాత్మ ఆ సచిదాత్మ నుంచి వచ్చినటువంటి శబ్దం ఎలా ఉంటుంది భౌభో అని ఉంటుంది కుక్కలో ఉండే సచ్చిదాత్మ నుంచి శబ్దం వస్తే ఎలా వస్తుంది భౌభోగ్ అని వస్తుంది పిల్లిలో ఉండే సచిదాత్మ నుంచి వచ్చే శబ్దం భౌభోవ్ అని రాదు న్యావం న్యావని వస్తుంది అబ్బో భౌభో వేరు న్యావం న్యావం వేరు కాబట్టి సచిదాత్మ వేరు అనకూడదు కాకిలో ఉన్న సచ్యదాత్మ నుంచి శబ్దం వస్తుంది కా కా వస్తుంది సో కాబట్టి ఈ శబ్దాలలో ఉండే భేదాన్ని బట్టి లోపల ఉండే అంతరాత్మ వేరని అనుకుంటే వాణ్ణి అజ్ఞాని అంటారు ఈ అజ్ఞానికే మరో పేరుంది చెప్పంటారా వద్దా ద్వైతి అంటారు సో అది ఎలా చూపించండి సో ఒకే అంతర సచిదాత్మ కాలే ఆ సచిదాత్మని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని తర్వాత శ్లోకం వ్యో మాం పశ్యతి సర్వత్రా పశ్యతి తమి సచమేన ప్రణశ్యతి ఇప్పుడు ఇంతదాకా మనం ఏం చూసాం ఈ శ్లోకంలో అంటే ఏకత్వ దర్శనాన్ని చూసాం సర్వమునందు వ్యాపించి ఉండే ఆ ఏకైక తత్వాన్ని దాన్ని సమము సమము అనేది పరబ్రహ్మకి పరమాత్మకి మరో సమం నిర్దోషం హి సమం బ్రహ్మ మరో పేరు ఆ పరమాత్మ దర్శనము దాన్ని మనం పొందితే ఏమవుతుంది ఎప్పుడు కూడా ఆ ఫలాన్ని కూడా చెప్తూ ఉంటారు భాష్యకారులు ఏమంటారు చూడండి ఏత్యా ఆత్మైకత్వ దర్శన ఫలముచ్యతే ఆత్మైకత్వ దర్శనము అంటే సకల ప్రాణుల ఎందు ఆత్మ ఆత్మకలతో ఆత్మకి బహువచనం ఉండదు బహుత్వం ఉండదు అజ్ఞానం చేత ఉంటుంది తప్పిస్తే ఆకాశము అని ఆకాశము లు అని ఆకాశము అని ఉంటుంది అగ్ని ఇప్పుడు మంటలో పది మంటలు ఉన్నాయి భోగి మంటను వేస్తారు ఎన్ని మంటలు ఉన్నాయి భోగి మంటలు ఎన్ని మండుతున్నాయి పది మండుతున్నాయి అంటారు బాగానే ఉన్నాయి మంటలు భోగి మంటలు పది ఉన్నాయి కానీ అగ్నులు పది ఉన్నాయండి పది కానీ మరి లోకల్లో అజ్ఞానం అలాగే ఉంటుంది భోగి మంటలు ఉన్నాయి అగ్నులు పది లేవు ఏమండి మీకు ఈ సందర్భంలో ఇంకో దృష్టాంతం ఉంటా పైన నక్షత్రాలు చూస్తారు కదా నక్షత్రం అంటే మండి మంటకే నక్షత్రం అనిపేరు నక్షత్రం అంటే అక్కడ ఎవరో కూర్చుని ఇలా మినుక్ మినుక్ మంటలు అనుకున్నారు అలా అనిపిస్తుంది దూరం నుంచి అక్కడ పెద్ద భోగి మంట మండుతూ ఉంటుంది దానికే నక్షత్రం అనిపేరు సూర్యుడు కూడా అంతే ఒక పెద్ద భోగి మంట మనం వేసుకున్న భోగి మంటలు అలా కుట్టి ఇలా పోతాయి దేవుడు పెట్టిన భోగి మంటలు అవన్నీ అక్కడ అక్కడ అక్కడ అక్కడ పెట్టుకుంటాయి అలా మండుతూ ఉంటాయి ఇప్పుడు ఈ నక్షత్రాలనే మంటలు అన్నింటిలోనూ ఉన్న అగ్ని ఒక్కటే కదా నక్షత్రాలను కూడా అలా చూడటం అభ్యాసం చేయచ్చు ఈ నక్షత్రం వేరే ఆ నక్షత్రం వేరంటే ఏమవుతుంది బంధం వస్తుంది ఈ నక్షత్రం వేరు నక్షత్రం వేరు అన్న వాడు అక్కడతో ఇంకో ముందుకు వేసి ఇది మంచి నక్షత్రం అది చెడ్డ నక్షత్రం అంటే పోలేదే నక్షత్రాలు చాలా దూరంగా ఉన్నాయి మంచి అయితేనేమిటి చెడ్డైతేనేమిటంటే ఈ మంచి దాని వల్ల నాకు సుఖం వచ్చింది ఆ చెడ్డదాని వల్ల నాకు దుఃఖం వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ పెట్టాడో చూడండి నేనంటే ఎవరయ్యా ఇయో ఈ దేహము చూడండి ఏది విఘటితం అయిపోలేదు విడిపోతుంది కాబట్టి అలా చూడద్దు అన్ని నక్షత్రాలు ఒకే దేవుడు పెట్టిన మంటలు ఆ మంటలన్నింటిలో ఒకే అగ్ని కలదు సత్యం కదా అలాగే మనందరం నక్షత్రాల మన హృదయాల్లో ఉండే ఆత్మ ఒక్కటి లైక్ దాట్ ఇది ఆత్మైకత్వ దర్శనం దీని యొక్క ఫలమేమి ఆ ఫలమును ఈ తరువాతి శ్లోకం చెప్తోంది అని అంటున్నారు భాష్యకారు ఏమిట ఆ శ్లోకము అంటే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయ పశ్యతి ఇటువంటి ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు నాకు దూరంగాడు నేను వాడికి దూరం కాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు వాడికి నేను దూరంగా పోను వాడికి నేను కనపడకుండా పోను నాకు వాడు కనపడకుండా పోను అంటే మేమిద్దరం ఎప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు కౌగులింగ్ చేసుకుని అలాగా ఒకే చొక్కా ఇద్దరు తొడుక్కుంటారు ఒకే చొక్కా ఉంటుంది పెద్ద చొక్కా ఆ చొక్క వీడు తొడిగేసుకుని వాడు తొడిగేసి అలా మధ్యలో బొత్తాలు పెట్టేస్తారు పెట్టేస్తే అప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా కలిసే వెళ్లాల్సి ఉంటుంది నాట్ లైక్ దాట్ నాట్ సంథింగ్ లైక్ దాట్ అంటే నాకు అటువంటి జ్ఞానియైన భక్తునికి అభేదము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇది రేపు ఫినిశ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ